చేస్తుంది స్తోత్రం పరిశుద్ధ మహానుద్రం సారీ ఏసీయానికి వంద నచ్చరించడం జరుగుతుంది అన్ని చిత్రం సంగం ఇచ్చినందుకు నీకు వంద నచ్చరించిన జరుగుతుంది కృపల తండ్రి కనక జరుగుతుంది ఏ ప్రేమికుల తండ్రి ఏసీయానీ వంద నచ్చకృష్ణ జరుగుతుంది ఏ లెక్కలేని వందనాలు ఏసీయానికి వంద నచ్చకృష్ణ జరుగుతుంది అయ్యా ఈ మధ్యకాలం సమయంలో ఆయన విస్తృతించడానికి ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వంద నచ్చరించడం జరుగుతుంది ఈ దినం వ్యర్థంగా పోకుండా చిత్తానురంగా అయ్యా నడిపించాలని కృపణ కనకణం ముందు అయించడం జరుగుతుంది కయో గొప్ప దేవుడు వేసి అనేక వందనచర్చ జరుగుతుంది అయ్యే అడిగిన దానికంటే గొప్ప దేవుడు వేసి అనేక వందన చేసిన జరుగుతుంది కృపణ మధ్య వందన చేసిన జరుగుతుంది అయా ముఖ్యంగా పాటదారు మీరు మహింపొందిన జరుగుతండి అయ్యా వాక్యం ద్వారా మీరు మాతో మార్చడం జరుగుతుంది అయ్యా రాకపోయిన బిడ్డలను కూడా వారిని త్వరగా రప్పించిన జరుగుతుంది అయ్యాన్ని చిత్తాంతంగా భయభక్తులు కలిగి వినే కృపణ కనకరములు దాయించడం జరుగుతుంది ఆయా పృతక బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి ఆత్మీయత కృపణ కనకరము దామండి ఏ సినిమాలో పెట్టుకుంటున్నాం తండ్రి సరే మీరు ఒక పాట పాడదాం కదా పాడతాము స్తతియ మహిమా గణతానీకే యుగయముల కల్గును దేవా స్తుయో మహిమా గణతానికే యుగయముల కల్గును దేవా పరమందూతలతో ఇహ మందోళతో పరమందు పరమ ఇహమందు ఇహ మందో కొనియాడబడు చున్న దేవా కొనియాడబున్న దేవా ఆరాదనా స్తు రాదనా ఆరా స్తనా స్తు మహిమా ఘనతా నీకే యుగ యుగములు కలుగులు దేవా పరిశూదృడా పరిపూర్ణుడా పరిశుద్ధ స్థలములలో నివసించువాడా పరిశుద్ధుడా పరిపూర్ణుడా పరిశుద్ధ స్థలములలో నివసించువాడా ఆరాదనా స్థుతి ఆరాధనా ఆరాదనా స్తయనా స్ృతి మహిమా గణతానికే యుగ యుగముల కలుగులు మోహ నథుడా మహిమా స్వరూ స్ర్పణయా మహో నథుడా మహిమా స్వరూ స్తుర్పణక ఆరాదనా స్తారాదనా స్తు మహిమా గనతానికే యుదయముల కలగను దేవా పరమందుతో ఇహ మందో దులతో పరమదూత ఇహ మందు శు దులతో కునియా డబలి చున్న దేవా కునియా డబున్న దేవా ఆరాదనా స్ రాదనా స్తిదనా మహిమహోనతు మహిమానికే మనసార నిన్నే స్తును మాహో నతుడా మహిమానికే మనసార నిన్నే స్తును ఆరాదనా స్తుయరాదనా ఆరాదనా స్తు స్తయో మహిమా గణతానికే యుగయములు కలగనుదేవా స్తయో మహిమా గణతానికే యుగ యుగములు కలగను దేవా ఇహ మందు శో దులతో పరమందు ఇహ మందో దులతో కొనియాడ కొనియా డబడు చున్న కొనియా దేవా స్తనా ఆరాదనా స్తు రాదనా స్తియో మహిమా గణతానికే యుగయముల కలగనుదేవా స్తుయో మహిమా యుగ యుగముల కలగను దేవా హల లుయలు చిన్నగా ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం ధ్యానిస్తాం సోద్రం ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవ సర్వశక్తిమంతుడ సర్వోనతుడ మహోన్నతుడకు తండ్రి కృపమైన నీకే స్థుతులు సోద్రమైన గొప్ప ఇక మధ్య కానీ సమయంలో ప్రభావ మీ వాక్యం మీద యానిష్టకు ఇక సమయం మీరు మాకు అనుగరించినారు ఇక ధన్యత ప్రవ్వ ఈ లోకంలో ఎంతో మందికి లేదు ప్రవ్వ మీరు మాకు అనుగరించినారు ఈ సాయం ఇక మధ్యకానే సమయంలో దాన్ని బట్టి నీకు వర్ణాలు ప్రభావ ప్రభా ఇక ధన్యత పొందుకోవాలి మీ సన్నిధిలో గడపాలా మీ కృప అనుగరించిన అయినా మీకు చూపించండి ఇక సమాప్తి చివరి అంచులు మీ ఉంటుందిగా ఈ యొక్క యుగమే ముగించే కాలంలో మేము ఉంటున్నాం ప్రభావా ప్రతి క్షణం ప్రభ ప్రతి దశలో మేము జాగ్రత్తగా అశుద్ధంగా జీవించేలాగనే మీరు సహాయపడండి మీ వాక్యం ధ్యానించబోతున్న ప్రవ్వ మీకు నూతనమైన అభిషేకాన్ని మాకు మీ వాక్యంలో సత్యమే గ్రహించేలాగన మా ఆత్మీయత నిప్పని ప్రవ్వా మా హృదయాలు తెరవని ప్రభావ మీరు మాతో మాట్లాడండి మా తలంపులు సమస్తం కొట్టేసినైనా మీకు తలంపులకు చోటిస్తున్నామైనా మా ప్రవర్తనంతటే మీరు తండ్రి మీకు అధికారాన్ని ఒప్పుకున్నాం ప్రభావ మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించమని ఏ శ్రీ క్రీస్తు పరిశుద్ధ నామము ఆమె ఎపీసీలకు రాసిన పత్రిక అపోషణ పౌరులు ఎపీసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము మొదటి వచ్చినంలో మనం కొన్ని వాక్యాలను చూద్దాము కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునట ఎందుకు శ్రద్ధ కలిగిన వారై ఒకని ప్రేమతో ఒకరితోనొకడు ఒకరినొకడు సహించు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణమైన వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతికాడుకొని తిన్నాను చూడండి పౌలు ఇక సంఘానికి ఏ రీతిగా ఎందుకు ఈ రీతిగా చెప్తున్నాడు అన్నప్పుడు ఇక్కడ ఐక్యత లేదన్నట్టు చూడండి ఐక్యత లేదు తర్వాత సమాధానం కూడా లేదు కాబట్టి సమాధానము అనో అంటే సమాధానం అనేది ఒక బంధము లాంటిది బంధం అంటే ఒక రిలేషన్షిప్ సమాధానం అనేది ఒక రిలేషన్షిప్ అన్నట్టు చూడండి ఈ రిలేషన్షిప్ ఎట్లా ఉండాలంటే అది సమాధానంతో కూడిందై ఉండాలా చూడండి ఈ లోకంలో మనకి ఎంతోమంది బంధువులు ఉంటారు కదా ఎంతోమంది బంధువులు ఉంటారు ఎంతోమంది మనతో పాటు మన మన ఉంటారు సహోదరులు ఉంటారు మన ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు ఉంటారు కానీ ఇక్కడ ఏం చెప్తుందంటే ఇక్కడ ఆత్మీయంగా చెప్పబడింది అంటే ఈ లోక ప్రకారంగా చూసినప్పుడు మనం అందరితో పడతాం అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటాం కానీ ఇక్కడ పౌలు చెప్పిన విషయం ఏంటంటే ఈ యొక్క లో ఎట్లా ఉన్నారు అని చూస్తున్నప్పుడు ఈ ఏపీసీ సంఘంలో సమాధానము ఐక్యత బంధము అనేది లేదంట లేదు కాబట్టి ఆయన ఆ రీతిగా హెచ్చరిస్తున్న విషయం మనం చూస్తున్నాం కాబట్టి మీరు సమాధానం బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమని కాపాడుకోవాలంట చూడండి ఆత్మ అన్నప్పుడు దేవునికి ఆత్మ చూడండి ఎప్పుడైతే పరిశుధాత్మ అభిషేకం మనలో ఉంటుందో అప్పుడు మనకి సమాధానం ఉంటుంది తర్వాత ఐక్యత అనేది కూడా ఉంటుందంట తర్వాత అది కాపాడుకోవాలని చెప్తుంది ఒకవేళ ఐక్యత సమాధానం మనకు ఉన్నప్పుడు పరిశుధాత్మ అభిషేకంలో మనం ఉన్నప్పుడు మనం దాన్ని కాపాడుకోవాలంట సరే ఏ రీతిగా కాపాడుకుంటాం కానీ కష్టం కదా చూడండి దేవుడు అని చెప్పిండు మీరు సమాధాన పడు వారు వారు దేవుని కుమారులు అని వాక్యం చెప్తుంది ఈశ్వరు చెప్తారు అక్కడ సమాధానంతో కలిగిన వాళ్ళు దేవుని కుమారులు ఉన్నప్పుడు మరి దేవుని కుమారులుగా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా సమాధాన పడాలా అనే విషయం ప్రభు అక్కడ మనకు జ్ఞాపకం చేస్తుండం చూడండి సమాధానం ఎట్లొస్తుంది ఈ రోజుల్లో సాధారణంగా మనం చూస్తున్నప్పుడు మన ఎరుగు పట్ల కాని సంఘాల్లో కానీ ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే కొన్ని సంఘాల్లో ఎట్లా ఉంటుంది లాస్ట్ రీసెంట్లుగా పోయిన ఫ్రైడే రోజు ఒక సంఘంలో ఆ సంఘంలో ఎంతగానో ప్రేమతో ఉంటారు ఆ క్షణానికి తర్వాత వాళ్ళ ఐక్యత అనేది ఉండదు ఒకరి మీద ఒకరు ఆ రీతిగా చెప్తూ ఉంటారు అన్నట్టు కానీ ఐక్యత లేదు ఎందుకంటే ఐక్యత అనేది చాలా ముఖ్యం అన్నట్టు ఎందుకంటే మనలో ఉన్నది ఒకటే ఆత్మ కాబట్టి మనలో ఒకే ఐక్యత అనేది మనం ఉండాలా ఏక శరీరం ఏక హృదయం అన్నప్పుడు మన ఒకట మనంతా ఒకటే శరీరం కదా ప్రభులో మన మనలో ఉన్న ఒకటే ఆత్మ నీలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ ఒక్కడే ఆయనే ఏ ప్రభు పశుధాత్మ అభిషేకం అన్నప్పుడు ఆ యేసు ప్రభు దేవుని యొక్క ఆత్మ మన హృదయంలో వచ్చినప్పుడు మనకి ఐక్యత అనేది వస్తూ ఉంటది సమాధానం ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్త అర్థం చేసుకోవాలా మనలో పరశు పరిశుధాత్మ ఉన్నప్పుడు మనం ఏ రీతిగా ఉండాలనే విషయం ఇక్కడ చెప్పబడుతుంది కాబట్టి ఆత్మ ఫలాలు అనే విషయం మనం దీర్ఘంగా చూసినప్పుడు ఆత్మ ఫలాలు ప్రేమ సాత్వికం దీన దయాలత్వం ఆశా ఇవన్నీ ఉంటాయి కానీ అవన్నీ ఉన్నప్పుడు ఆ అవి క్రియరూపకంగా ఎప్పుడైతే మనం వాటిని కొనసాగిస్తామో అప్పుడు మనము సమాధానం కలిగి ఆత్మ కలిగించే ఐక్యత మనం ఉండవాళ్ళం అవుతాం కాబట్టి అలాంటి ఐక్యత అలాంటి సమాధానం పడని జీవితం ఉన్నప్పుడు నేను దేవుని ఆత్మ నేను నడిపిస్తలేదన్నట్టు అంటే దేవుని ఆత్మ లేదన్నట్టు ఎందుకంటే ఈ వాక్యం ప్రకారంగా చాలా కష్టం మనం అర్థం చేసుకుంటే ఎందుకన్నప్పుడు ఒక విధానం ఏంటంటే ప్రతి ఒక్కరు మనం మనం పరిశీలించుకోవాల్సింది ఏంటంటే పశుదాత్మ ఉన్నప్పుడు నీళ్ళు ఆత్మ ఫలాలు ఉండాలి ఆత్మ కూడా ఒక ఫలం ఉంటుంది కబ సమాధానం కూడా ఒక ఫలం ఉంటుంది చూడండి ఎన్నో విషయాలు ఉంటాయి కాబట్టి వెలుగు వెలుగు కూడా ఒక ఫలం ఉంటుంది వెలుగు ఫలం ఏంటంటే సమస్త విధమైన మంచితనం ఉంది అక్కడ ఎపిఎస్ఎల్ పత్రికలో మనం చూస్తాం అక్కడ చూడండి ఇవన్నీ ఈ యొక్క గుణగా దేవుని ఆత్మ కలిగించి ఐక్యత ఇదంతా ఆత్మీయంగా మనం అర్థం చేసుకున్నప్పుడు ఇదంతా ఒక ఐక్య ఐక్యతకు సంబంధించింది అన్నట్టు చూడండి ఇక్కడ ఉంది వెలుగు ఫలం అని ఇక్కడ ఎక్కడుంది ఐదో అధ్యాయంలో ఎప్పటి పత్రిక ఐదో అధ్యాయంలో ఇక్కడ ఏముందంటే తొమ్మిదో వచ్చినంలో వెలుగు ఫలము ఏమో ఎట్లుందంట సమస్త విధమైన మంచితనం అంట అంటే వెలుగు అన్నప్పుడు సమస్త విధమైన మంచితనం ఉన్నప్పుడు అన్ని విషయాల్లో మనం ఉండాలంట తర్వాత దాంట్లో ఏముంది తర్వాత ఏముంది అక్కడ నీతి సత్యము వాటిలో కనబడుచున్నది చూడండి నీతి ఉండాలంట సత్యం కూడా ఉండాలంట కాబట్టి మనం అర్థం చేసుకోవాలా వెలుగు ఫలం ఉన్నప్పుడు మీలో మంచితనం ఉండాలా తర్వాత మీలో నీతి ఉండాలా సత్యం కూడా వాటిలో కనబడుచున్నదంటే కనబడాలంట చూడండి నీతి అన్నప్పుడు రక్షణ మార్గం అంటే నీ రక్షణ కొనసాగించుకుంటేనే నువ్వు సత్యంలో ఉంటావు అది నీలో కనిపించాలా అప్పుడే నువ్వు నీలో వెలుగు ఉన్నట్టు విషయం అక్కడ క్లియర్ గా అంటే ఎఫస్సీ సంఘంలో ఇవి లేవన్నట్టు కాబట్టి అవన్నీ ఎందుకు పౌలు జ్ఞాపకం చేసుకుని ఈ చివరి కాలంలో ఉన్నప్పుడు మనలో రక్షణ అని అనుకుంటాం గానీ మన నీతి ఉండదు సత్యం కూడా ఉండదు ఆచారబద్ధమైన జీవితంలో ఆ ఆ రీతిగా పోతా ఉంటారు కానీ మతపరంగా కానీ ఖచ్చితంగా ప్రతి దానికి ఒక ఫలం అనేది ఉంటది కాబట్టి మనల్ ఒకవేళ అలాంటి ఫలం మనలో ఉందా అనేది మనం పరిశీలించుకోవాలంటే ఎందుకంటే ప్రతి దేవుడు మనల్ని సంపూర్ణ స్థితిలోకి మనం నడిపిస్తున్నాడు మనం ఇంకా తర్బీ చేస్తూ ఆయన ఎంతగానో మనం సంపూర్ణ ఒకటి సాగిపోవాలా ఒక దశ నుంచి ఒక దశకు మనం సాగిపోవాలన్నప్పుడు మనం ఆ రీతిగా ఉన్నప్పుడే ఆత్మీయ జీవితంలో మనం ఐక్యత కలిగి ఉంచే వాళ్ళు ఉంటాం అంటే మనం ఐక్యత కలిగి ఉండి ఇతరులు కూడా ఆయన ఐక్యతలకు తీసుకొచ్చే వారి మనం ఉంటామంత చూడండి ఇంకా చాలా ఉన్న వెలుగు ఫలము నీతి మంచితనం ఉంది తర్వాత నీతి సత్యం అట్లా కనబడుచున్నది కదా కాబట్టి ఆత్మఫలం అన్నప్పుడు ప్రేమ సమాధానము సంతోషము ఆశా నిగ్రహము అవన్నీ మన దీన మనసు ఉంటాయి కానీ ఎందుకు ఈ పావులు విషయం చెప్తున్నా అంటే ఇది చాలా ముఖ్యమైన సేవా జీవితంలో ఉన్నప్పుడు ఇవన్నీ గుణగణాలు మనలో ఉండాలా అనే విషయం ప్రభు చెప్తున్నాడు కాబట్టి ఆ రీతిగా ఉంటే ఏం జరుగుతుంది చూడండి మీరు సమాధానం బంధం చేస్తా అంటే ప్రతి క్షణం మనకు సమాధాన పడుతూనే ఉండాలా మనకు మన మన మీద ఎవరన్నా ద్వేషం కోపం ఉన్నా కానీ మనం సమాధానం పడుతూనే ఉండాలా కానీ ఇక్కడ ఈ సంఘంలో ఆ రీతికి లేదు ఆ బంధము ఆ రిలేషన్షిప్ లేదన్నట్టు ఇక్కడ ఒక్కరొక్క రీతిగా పోతున్నాడు ఒక ఒకరు ఒక రీతికి పోతుంది ఇంకొకరు ఇంకో రీతికి పోతుంది అంటే ఎవరికి తోచిన రీతికి ఆ రీతికి పోతున్నారు కాబట్టి పౌలు ఈ ఈ సంఘానికి హెచ్చరించాల్సి వచ్చింది కాబట్టి మీరు పోతున్నారు కానీ మీలో సమాధానం లేదు మీరు సమాధానం మీలో లేదు మీలో ఒక బంధం లేదు అంటే మీ యొక్క రిలేషన్స్ లేదు సాహసము సంపూర్ణమైన సాహసం మీరు లేదు సహాసం ఉండగానే అది సమాధాన పడే సహాసం కాదంటాడు అక్కడ ఇంకొక నెక్స్ట్ స్టెప్ ఏముందంటే ఆత్మ కలిగించే ఐక్యం ఇది చాలా ముఖ్యమైనది పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు దేవుని ఆత్మ నిన్ను ఎట్లా నడిపిస్తారు ఆ ఐక్యతలోకి నువ్వు వస్తావు అన్నట్టు ఐక్యత ఒకటే ఏక కలిగి ఒకటే అన్నట్టు కాబట్టి అది ఏసు ప్రభు దేవుని వాక్యం కాబట్టి ఆ సత్యంలోకి మనం రావాలంటారు చూడండి సమాధానము కరత కదా మన ప్రభు ఆయనే సమాధానం తీసుకొచ్చే దేవుడు చూడండి ఒక యాజకుడు ఉన్నప్పుడు మనం చూస్తాం కొంతకాలం నుంచి మెలికిసేది కానీ సమాధానం పచ్చేవాడు ఆ సమాధానం వచ్చే దేవుడు మనం మనం కలిగి ఉన్నప్పుడు మనం కూడా ఇతరులతో మనం ఫస్ట్ మన దేవుడితో సమాధాన పడాలా తర్వాత ఇతరుల్ని ఆ సమాధానంలోకి తీసుకొని రావాలా అది విధానం అన్నట్టు కానీ ఆ బంధాన్ని మనం కాపాడుకోవాలంట ఎందుకంటే ఎంతోమంది అది కాపాడుకోలేకపోతాడు కాబట్టి సమాధానం అని అనుకుంటారు కానీ కానీ అది ఆత్మ కలిగించే ఐక్యం కాపాడుకుంటే శ్రద్ధ కలిగిన వారై అంటే శ్రద్ధ కలగాలంట అంటే అది ఎప్పుడు కూడా విడిపోకుండా అది ఎప్పుడు కూడా ఆ ప్రభులో మనం అంటకట్టుబడి ఉండాలా చూడండి ఎందుకంటే ఏసు ప్రభు అంటే నిజమైన ద్రాక్ష తీగలు మీరు నాలో ఫలింపని ప్రతి తీగని తీసి పారేస్తున్నాడు మళ్ళీ ఏమన్నాడు అక్కడ ఫలించే తీగ మరీ ఎక్కువగా ఫలించేటట్టు దానిలోని పనికిరాలని తీగలు తీసేస్తున్నాడు అంటే ఫలించే తీగ ఒకటి ఉంది ఫలించని తీగ ఒకటి అంటే రెండు తీగులు ఉన్నాయి కానీ కొమ్మలో రెండు తీగులు ఉన్నాయి ఒకటి ఫలించే తీగు ఉంది ఒక ఒకటి ఫలించని తీగ ఉంది కాబట్టి ఫలించే తీగని దేవుడు చూస్తున్నాడు ఫలించే తీగను కూడా దేవుడు చూస్తున్నాడు కానీ రెండు ఎదుగుతున్నాయి కానీ చూడండి ఇది ఫలిస్తలేదు అది ఫలించాలా అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తా అంటే ఆ పనికిరాని తీగను కట్ చేస్తే అది ఇంకా బహుగా ఫలిస్తూ ఉంటుంది అన్నట్టు ఎందుకంటే ఉన్నా కానీ అది ఫలిస్తలేదు అన్నట్టు అది ఫలించకుండా ఏమవుతుందంటే అది అక్కడే ఉంది కానీ తర్వాత ఫలించే అడ్డుగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తా దాన్ని కట్ చేస్తాడంట చూడండి అది కట్ చేస్తాడు కట్ చేసినాక అదేమైతుందో తెలుసా అది నరకబడినప్పుడు అది పక్కన పడేస్తే అప్పుడే అగ్నిగుండంలో వేయడు ఆయన నరికేస్తాడు ఫస్ట్ రోమిలు రాసిన పత్రిక పదకొండు అద్దెలు మనం చూస్తాం కదా ఆ కొమ్మలు నరికి పడ్డాయి తిరిగి దేవుడు దాన్ని అంటుకొట్ట అంటు కట్టడకు అక్కడ చూడండి ఒక కొమ్మ నరికి అది ఎమ్మిటి ఎండిపోతుందా ఎట్టి పరిస్థితులు అది కొంత టైం ఉంటుంది అది నరికబడినప్పుడు ఒక కొమ్మ నరికేసినప్పుడు అది పక్కన వేసేస్తే ఒక కొన్ని రెండు రోజుల పచ్చగా ఉంటాయి కొన్ని ఏం చేస్తా అంటే ఆ అప్పటికప్పుడే వాడిపోతాయి అటు రకరకాల కానీ ఎప్పుడుగా జరగదన్నట్టు చూడండి ఆయన తలుసుకుంటే ఆ ఇండిపోయిన కొమ్మలు కూడా దేవుడు శిగిరింపజేయగలడు కాబట్టి అది నరికబడిన నరక వేయబడినప్పుడు నేను ఎందుకు నరక వేయబడినప్పుడు అన్నప్పుడు దానికి కొన్ని సమయం కూడా అక్కడ దేవుడిస్తాడు ప్రేమతో ప్రేమ సహించు మీరు పిలవబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతంతో కూడిన సంపూర్ణమైన వినయంతోనూ సాత్వికముతోనూ నడుచుకున్న వాళ్ళని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మీరు బ్రతనాడుకొని అంటే ఆ పౌలు ఎందుకు ఆ రీతిగా ఎందుకు బతినాడుకుంటాడు అన్నప్పుడు వీళ్ళు ఐక్యత లేదన్నట్టు ఐక్యత లేదు అంటే దేవుని ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకోవాలా ప్రతి దశలో మనం కాపాడుకోవాలా అనే విషయం ఇక్కడ చెప్తుండం చూడండి ఎట్లా కాపాడుకుంటాం మనం చూడండి మనం ఏ రీతిగా మనం కాపాడుకుంటాం ఐక్యతను చూడండి కాబట్టి ఖచ్చితంగా దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడే మనం ఐక్యత ఉన్నప్పుడు ఏంటంటే సమాధాన పడటం ముఖ్యంగా ఇక్కడ సమాధానమైన బంధం అన్నప్పుడు ఒక రిలేషన్షిప్ అది ఆత్మ వల్లనే అది అరుగుతుందంట దేవుని ఆత్మ ఉన్నప్పుడే ఆ రిలేషన్షిప్ అనేది కొనసాగుతుందంట ఎందుకంటే అది దేవుని ఆత్మ ఉన్నప్పుడు దేవుడే నడిపిస్తున్నాడు కాబట్టి మీలో సంపూర్ణమైన సమాధానం మనలో ఉంటుంది అన్నట్టు మనలో లేకపోతే మనలో దేవుని ఆత్మ లేదన్నట్టు కాబట్టి ఇక్కడ ఎందుకంటే సమాధాన పడిన వారు ధనిలో వారు దేవుని కుమారులు అనబడదురు అని వాక్యం చెప్పినప్పుడు మనలో ఖచ్చితంగా సమాధానం కలిగి ఉండాలంట ఆ ఏక్యతను మనం కాపాడుకోవాలంట ఎందుకంటే మనం ఎందుకు ప్రత్యక్షంగా మనం ఐక్యతను మనం కాపాడుకోకపోతే దుష్టుడు వాడు ఏం చేస్తాడంటే మనం ఆ సంపూర్ణతలో మనం పోనీకుండా వాడు అడ్డగిస్తూ ఉంటాడు సమాధాన పడనియకుండా చూడండి ఇవన్నీ అడ్డొస్తూ ఉంటాయి కాబట్టి ఇవన్నిటి మనం ఛేదించుకున్నప్పుడే మన ఐక్యతను కాపాడుకోవాలంట తర్వాత ఏముందంటే ప్రేమతో ఒకరితో ఒకరినొకడు సహించుచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు మనం సహించాలంట చూడండి మన మన సేవా జీవితంలో ఉన్నా కానీ ఎక్కడ పోయినా కానీ మనం అంటే సహించే గుణగానం మనం ఎప్పుడు ఉంటుందంటే సమాధాన పడ్డప్పుడే ఆ ఐక్యతను ఆ బంధంను కాపాడుకున్నప్పుడు దాన్ని ఎంతగానో ప్రయాసపడాలంట ఎందుకంటే దుష్టుడు దాన్ని కట్ చేయడానికి చూస్తూ ఉంటాడు కాబట్టి అది కట్ చేస్తే చూడండి మనం చాలా మంది ఏమంటారంటే తరచుగా ఈ లోక పరగా చెప్పాలంటే మీరు తెగేదాకా లాగొద్దు అని అంటారు అది తెగేదాకా లాగొద్దు అంటే ఏ చూడండి అది ఎన్నిసార్లు క్షమించాలన్నప్పుడు దానికి ఇక్కడ తిరుగులేదు అన్నట్టు అంటే ఈ జీవిత కాలం అంతా నీకు క్షమిస్తూనే ఉండాలా అంటే ఆయన క్షమాగుణం ఇప్పుడు వరకు ఆయన మనవు క్షమిస్తున్నాడు అందరినీ క్షమిస్తూ ఉన్నాడు కదా ఆయన ఒకసారి క్షమించిన అయిపోయింది రెండోసారి నీ క్షమించను అని చెప్తున్నాడు ఆయన క్షమించలేదు చెప్పలే మాట అయినా కానీ ఆయన బిడలమైన మనం కూడా అట్లా సహించాలని చెప్తున్నాడు కాబట్టి అది లాగినప్పుడు ఏమైతే అంటే నేను గురించి అప్పుడు తెలుసా అది రెండుగా తెగిపడు అది రెండు తెగినప్పుడు ఏమైతే నువ్వు అక్కడ పోయి నేను ఎక్కడ పోయి మధ్యలో గ్యాప్ వచ్చేస్తాడు అప్పుడు దుష్టుడు చూడండి అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలా ఈ ఐక్యతను మనం కాపాడే చాలా జాగ్రత్తగా ఉండాల ఎందుకంటే దుష్టుడు దాన్ని బ్రేక్ జేనికి చూస్తుంటాడు వాడు అందుకే పౌలు ఎపిసి పత్రికలో ఎందుకు ఆ విషయం జ్ఞాపనం చేస్తున్నావు ఈ సంఘాల ఐక్యత లేదన్నట్టు కాబట్టి మన ప్రతి క్షణము మనం ఐక్యత కలిగి సమాధానం కలిగి ఉండాలి మన తండ్రి సమాధానం కడత అయినా కాబట్టి ఆయన సమాధానం తీసుకొచ్చేట కాబట్టి మనం కూడా సమాధానం తీసుకొచ్చేవారు లాగా మనం ఉండాలా కాబట్టి దాన్ని కాపాడుతుందే శ్రద్ధ ఉండాలంట షర్ధ దానికి ఎంతగానో ఆశ ఉండాలంట ఎందుకంటే ఎందుకు ఆ రీతికి చెప్తున్నా అంటే అది కొంతమంది కాపాడుకోలేరు కొంతమంది కాపాడుకోకుండా దాన్ని బ్రేక్ చేయబడతారు కాబట్టి అందుకే మనం జాగ్రత్తగా ఉండాలనే విషయం ఒకరినొకరు సహించుచో మీరు పిలువబడిన పిలుపులకు తగినట్లుగా చూడండి మనం మన దేవుడు పిలిచింది కదా మన అందరూ దేవుడు పిలిచిండు కాబట్టి ఆ పిలుపుకు తగినట్లుగా దీర్ఘ శాంతంతో కూడిన సంపూర్ణమైన వినయంతో చూడండి దీర్ఘశాంతం ప్రతి క్షణం మనకు దీర్ఘశాంతం ఉండాల మన తండ్రి మన దేవుడు ఆయన దీర్ఘశాంతం గల దేవుడు కదా ఆయన ఎంతో దీర్ఘ అత్యంత దీర్ఘశాంతం గల దేవుడు ఆయన ప్రార్థన చేస్తాను ఎంతో అత్యంత దీర్ఘశాంతం గల దేవుడు ప్రవ్వ అని ప్రార్థన చేస్తాడు ఆయన ధాన్యాలు చూడండి అంత గొప్ప దేవుడు మన ప్రభు దీర్ఘశాంతంతో కూడిన తర్వాత దాంతోపాటు సంపూర్ణమైన వినయం అంటే ఎంత తగ్గింపు జీవితం మనకు సంపూర్ణమైన వినయం అంటే ఎంత మన ప్రభు గుణం ఇదంతా కాబట్టి మనం అంతా సంపూర్ణమైన వినయంతో మనం తగ్గించుకోవాలా కాబట్టి చూడండి ఈ యొక్క ఈ బంధము అది మనం కాపాడుకోవాలంటే ఆయన సమాధానం మన హృదయంలో శాశ్వత కాలం ఉండాలంటే అనేక జీవితాలలో మనం సమాధానం తీసుకోవాలంటే ఇది మనం కాపాడుకోవాలా ఈ ఐక్యతలో మనకు ఉండాలా అనే విషయం చెప్తున్నాడు చూడండి సంపూర్ణ దీర్ఘంతో దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణమైన వినయంతోను సాత్వికంతో అంటే తగ్గింపు జీవితంతో వినయం అంటే వినయమన్న వినయం అంటే తగ్గింపు విధేయత అంటే విధేయత చూపించటం దేవుని విధేయత చూపించి సాత్వికం తగ్గించుకొని నడుచుకున్న వల్ల పౌలు చెప్తున్నాడు నేను మిమ్మల్ని బ్రతికాడుకొని చున్నా అంటే ఎందుకు అంతగా బ్రతకన్నాడుకోవాలా అంటే ఆయనకు అది కనిపించింది ఆ బలహీనత ఆ సంఘంలో కాబట్టి అది మీరు సరి చేసుకోండి మీరు జాగ్రత్తగా ఉండే మీరు కాపాడుకోండి ఎందుకంటే దుష్టుడు వాడు భయంకరంగా మిమ్మల్ని శోధిస్తాడు కాబట్టి వాడు మధ్యలో దూరితే వాడంతా మందనంతా చెదరగొట్టేస్తాడు మందంతా ఒక గుంపులాగా ఉన్నప్పుడు వాడు మధ్యలో దూరిండు అనుకో ఆ గుంపు ఏమవుతుంది మొత్తం చెదిరిపోతుంది అది చూడండి వాడు పని అది అన్నట్టు చూడండి ఒక ఒక ఒక జంతువు వేటాడాలంటే పని అది ఏం చేస్తుంది తెలుసా ఆ గుంపు గుంట అది వేటాడలేదు అది ఎప్పుడైతే అది గుంపులో అది మొత్తం చెదరగొడుతుంది అప్పుడు ఏ ఏ గుంపులో ఉన్న ఆ గుంపు అంతా చెదిరిపోయినప్పుడు ఒక్కొటొక్క దిక్కు పరిగెత్తున్నప్పుడు అప్పుడు వేటాడి పట్టుకుంటుంది అది చూడండి వాడు వాడు కుజుకు తినట్టు అది ఒక ఆ రీతిగా కువృత్తితోని మనుషులను చెదరగొట్టి దేవు ప్రభుల నుంచి లేకుండా చెదరగొట్టినప్పుడు ఐక్యత లేకుండా ఆయన సత్యంలో లేకుండా వాడు చెదరగొట్టి అప్పుడు కూడా పడతాడు ఐక్యతలు ఉన్నప్పుడు వాడు నేను ఏం చూడండి కాబట్టి అందుకే మనకు ఐక్యత అనేది చాలా ముఖ్యం అంటే ఆత్మలో ఐక్యత ఈ లోకంలో కూడా ఐక్యత కలిగి ఉంటాం మనం అందరితోని కానీ ముఖ్యమైన పౌరులు చెప్పిందంటే ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవడం శ్రదగలగాలంట ఇదంతా ఎందుకు అంత కాపాడుకు ఐక్య శ్రద్ధగా ఉన్నామంటే మీరు సహించాలంటాడు కాబట్టి ఇక్కడ సహనాన్ని చూపిస్తుంది అక్కడ ఒకరినొకరు సహించాలంట అంటే ఇదంతా సహించడానికి సాధ్యం అన్నట్టు కాబట్టి ఆ అందుకే మనం మన మీద ఎంత తిరుగుబడి తో మనం ప్రేమతో వాళ్ళని క్షమిస్తాం ఎందుకంటే మనము ఇతరులకు క్షమించకపోతే దేవుడు మనల్ని ఎట్లా క్షమిస్తాడు మనం అడుగుతాం ప్రభుత్వం క్షమించు ప్రభ మనం మనం ప్రభుని అడుగుతున్నాం ఆయన క్షమిస్తున్నాడు క్షమించినప్పుడు మనం కూడా క్షమించాలి అంటే ఇతరులు కూడా వాళ్ళు వాళ్ళు క్షమించే వారిలాగా మనం ఉండాలి వాళ్ళతో సమాధానం పడేవారులాగా మనం ఉండాలి మనం క్షమాపణ కోరుకున్న వాళ్ళు మనకు క్షమించకపోతే ఏ రీతిగా మనం ఆయన బిడలుగా ఐక్యతలో ఉన్నట్టు అంటే మనం క్షమించే గుణం అనేది మన ప్రభు నుంచి నేర్చుకోగా ఆయన క్షమించే దేవుడు కాబట్టి ఆయన బిడలమైన మనకు కూడా అలాంటి గుణం ఉండాలా విషయం ఇక్కడ చెప్తుండే ఇక్కడ ఎందుకంటే ఈ ఈ సంఘంలో చాలా మంది ఆ రీతి ఉన్నరేమో వ్యతిరేకంగా తయారైందేమో సంఘానికి అందుకందరిని మీరు సహించండి మీ ఐక్యతను మీరు కాపాడుకు జాగ్రత్తగా ఉండండి దుష్టుడు వచ్చి మీ మధ్యలో వచ్చి వాడు భయంకరంగా వాడు శోధిస్తారు అందుకే దీర్ఘశాంతం కలిగనండి వినయం కలిగను తగ్గింపు జీవితం కలిగనండి మీరు కాపాడుకోండి అవి అది అని చెప్తారు అక్కడ ఎందుకన్నప్పుడు ఇక్కడ ప్రభు చెప్తాడు అక్కడ శరీరం ఒక్కటే ఆత్మయ్య ఆ ప్రకారం మీ పిలుపు విషయమైన మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ ఉండుటకు తెలవబడుతుంది అంటే మన అంతా అంటే ఒకటే శరీరం లేదు ఒక శరీరంలో ఏదైనా ఒక బలహీత వచ్చినప్పుడు ఒక శరీరంలో ఏదైనా ఒక అవయం దెబ్బతిన్నప్పుడు ఆ శరీర అవయవాలు అన్నీ బాధపడతాయి కదా ఎందుకంటే ప్రతి అవయవం ఒకదానికి ఒకదానికి కనెక్షన్ ఉంటుంది ఒక కనెక్టివిటీ ఉంటుంది అన్నట్టు కానీ ఒక అవయం సరిగా పని చేయపోతే ఆ ఎఫెక్ట్ ప్రతి అవయవం మీద పడుతుంది ఎగ్జాంపుల్ బ్రెయిన్ పని చేయలేదు అనుకో ఆ బ్రెయిన్ పని చేయనప్పుడు ఏమవుతుంది బ్రెయిన్ షడ్డౌన్ అయిపోతే మొత్తం అవయవాలు మొత్తం ఉన్నా కానీ అవి మొత్తం అవి వాడి పనే అన్నట్టు చూడండి ఒకదానికి ఒకటి తయారు చేసిన అన్నట్టు మన ప్రభు చూపించింది కొంతకాలం అంటే ఇదంతా ఆత్మీయమైన విధానంలో కూడా ఒక శరీరం ఒక మనిషిని తయారు చేసినప్పుడు అది ఏ రీతిగా ఐక్యత కలిగిందో దాంట్లో కూడా ఐక్యత చూపిస్తారు మన ప్రభు అవయవాలో కూడా అవయవాలు అంతా మనకు సాదృష్యం కాదు ఒక అవయవం కదా మన ప్రభు శరీరం ఒకటే అంతే మనం అంతా ఆయనలో ఉన్నవాళ్ళం అన్నట్టు ఆయన ఉన్నప్పుడు ఒక అవయవం వేరుగా వ్యతిరేకంగా ఒక అవయవం ఇంకో వ్యతిరేకంగా ఉంటే అవయవంలో ఉన్న ఆ శరీరం ఎట్లా ఆ ఆ శరీరం ఎట్లా పనిచేస్తుంది ఆ ఒక ఆత్మ మంచిగా పనిచేయాలంటే శరీరం శరీరంలో ఉన్న ప్రతి అవయవాలు అన్నీ ఒకే దాటిగా పనిచేస్తే ఆ ఆ వ్యక్తి పని చేయగలడు ఇప్పుడు మనం ఉన్న ఎగ్జాంపుల్ మనం ఉన్నాం అనుకో మన ఒక మంచి పని ఏదన్నా ప్రభు కార్యం చేయాలన్నప్పుడు మన శరీరంలో ఏదైనా బలహీతలు ఉండి లోపాలు ఉంటే మనం పని మనం చేయగలమా ముందుకు పోగలమా పోలేము కానీ అవన్నీ కలిసికట్టుగా పనిచేసినప్పుడే అది ముందుకు వెళ్తున్నాడు అంటే దేవుడు ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే మీరు కూడా అట్లా ఉన్నారని చెప్తున్నారు అక్కడ కాబట్టి మిగిలినది ఒకటే ఆత్మ కాబట్టి ఆ ఆత్మలోనే మనం మనకు పాలు దేవుడు ఇచ్చింది కాబట్టి ఆ ఆత్మలోనే మనం ఐక్యత కలిగి ఉండాలన్నట్టు ఎందుకంటే ఆ రాశ్వరావు చెప్పాడు ఆ సాధ్యమైతే ఏర్పరిచేవాడిని సైతం వాడు పడేస్తాడు ఈ చివరి కాలంలో అనేకులు అభ్యంతర పడతారనుంది ఒకరినొకరు అప్పచెప్పుకుంటారనుంది ఇవన్నీ ఏంటంటే ఐక్యతను నుంచి విడిపోవటం అన్నట్టు వ్యతిరేకం ఒకరికొకరు వ్యతిరేకం ఉంటుంది అక్కడ అట్లా వాళ్ళు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నది ఒకరికాల అప్పచెప్పుకుంటారంట అంటే ఆ టైంలో అనేది ప్రేమ అనేది ఉండదు అందుకు మనం అది మనం సమాధానం కలిగి ఉండాలన్నట్టు చూడండి సహిస్తూ ఉండాలి ఆయన సహించింది కదా సెలువులో ఎస్ ప్రభు సహించండి చూడండి ఆయన ఎంతగానో సహించింది కదా వీళ్ళు ఏం చేస్తుందో తండ్రి తెలియదు క్షమించమనడు కానీ ఈ లోకం అంతా గురించి ఏడుస్తూ ఉంది ప్రభు మరణం పొందినప్పుడు ఎంతగానో మనం మళ్ళా నలభై రోజులు ఉపాసం ఉండి చేస్తూ ఉంటారు కానీ యేసు ప్రాభు సెలువు యేసు ప్రభు ఒక మాట అంటాడు అమ్మలారా యూశలేమ కుమార్తెలారా మీరు నా కోసం ఏడవద్దు మీకోసం మీ పిల్లల కోసం ఏడవమన్నాడు కాబట్టి మన పిల్లల కోసం మనం ఏడవాలంట మన కోసం ఏడవాలా ఎందుకంటే మనం నశించుకోకాలంటే ఈ భయంకనే రాబోతుంది త్వరలో కాబట్టి మీరు అది తప్పించుకోవాలని మీరు వారి కోసం వేడవండి వాటి నుంచి విడుదల పొందాలి తప్పించుకోలేని వారి కోసం మీరు ప్రార్థన చేయండి కన్నీరు విడవండి సంఘాల కోసం దేవుని బిడల కోసం వేడవండి మీ పిల్లల కోసం వేడమని అని చెప్పి ప్రభు అక్కడ చెప్తా ఉంటాడు చూడండి ఆ రీతిగానే ఆత్మ ఒక్కటే ఒక్కడే ఆ ప్రకారము మీ పిలుపు విషయమైన ఒకటే నిరీక్ష మనకంత ఒకటే నిరీక్షణ ఒకటే విధానం అంటే ఒకటే ఉపదేశం మనం మొదటి మన ప్రభు ఏ రీతి ఉపదేశం పొందినమో అదే ఉపదేశంలో మనం శాశ్వత కాలం వరకు మనం ఉండాల అనే విషయము మనం మనం అర్థం చేసుకోవాలి మనం గ్రహించాలా కాబట్టి ఎందుకంటే ఇక్కడ ఐదో ఐదో అధ్యాయంలో అదే ఎపిసోడ్ రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో మొదటి విషయంలో కావున మీరు ప్రియులైన పిల్లల దేవుని దేవుని పోలి నడుచుకోండి కాబట్టి మనం ఆయన ప్రియమైన పిల్లలాగా ఉండాలంట అంటే ఆయన ఆయన గుణగణం మనకు కలిగి ఉండాలంట ఆయన ఏ రీతిగా యశుప్రభు లోకంలోకి వచ్చి ఆయన ఎంతగా తగ్గించుకొని ఏ రీతిగా ఆయన జీవించిండో ఆయన ఎంతగా ఈ లోకంలో శ్రమాన్ని పెంచిండో దాని నుంచి విజయం పొందేండు అట్లనే మనం కూడా ఆయన వల్లే ప్రియమైన పిల్లల్లాగా మనం మనం ఏం చేయాలంట ఆ రీతిగా జీవించాలని చెప్తున్నాం తర్వాత మిమ్మల్ని క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ సువాసనగా ఉన్నటకు మన తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకునిండు చూడండి ఆ ఏ రీతిగా మనం ఇది అర్థం చేసుకుంటాం ఫస్ట్ ఏం చెప్తున్నా అంటే మన దేవుని పిల్లల వల్లే ఆయన పోలి నడుచుకోవాలంట అంటే ప్రభువును బట్టి ఆయన ఏ రీతిగా నడుచుకోడు ఆ రీతి నడుచుకోవాలా ఇది అసాధ్యం కానీ ప్రభు సాయం చేసే దేవుడు కదా ప్రభువ తను మిమ్మల్ని పోలిమే నడుచుకోవాలా ప్రభు మీ అడుగుజాడలో మీ వాక్యాన్ని బట్టి మీరు నడుచుకోవాలా ప్రభావ నువ్వు నాకు సాయం చేయ ప్రభు అంటే ప్రభువు తప్పకుండా సాయం చేస్తాను ఒక దశలో మనం ఏం చేస్తూ ఉంటే ఆయన సాయం తీసుకోకుండా మనం ఏదో మానవ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఏదో చెప్పాలి ఏదో చేయాలని చేస్తే కానీ అది ఎప్పుడు కూడా అది అది కాదు ఆ విధంగా ఎందుకంటే అది వేరే డైరెక్షన్లో వెళ్ళిపోతూ ఉంటుంది కానీ మన ప్రభు సాయం ఎందుకంటే అదే కానీ ఆత్మ కలిగించే ఐక్యత అంటే దేవుని ఆత్మని మనం నడిపియాల ఆ ఆత్మ నడిపించినప్పుడు మన జీవితాలు ఎంతగా ఎట్లాంటి అంటే మారిపోతాయి నీలో ఎలాంటి కోపం కానీ ఎదుటి వాళ్ళనిస్తే వాడు ఎంతగా నేను హింసించినా కానీ నీకు వాళ్ళ మీద కోపమే రాదు వాళ్ళ దేశం రాదు నీకు ఒకప్పుడు నీకు వాడు ఎందుకు క్లీజ్ చేస్తాను కానీ నేను వాడు చేస్తే నీకు ప్రేమ కలుగుతుంది నీకు కలికరం కలుగుతుంది చూడండి ఆ రీతిగా మనం నడిపించబడినప్పుడు అలాంటి గుణగాణాలు మనకు వస్తాయి ఎందుకంటే ఇక్కడ ప్రభు చెప్తుండ్రు క్రీస్తు మిమ్మల్ని ప్రేమించేమించను కదా మనల్ని పరిమళ సువాసన మన కొరకు తను తాను దేవునికి అర్పణగానే బలిగా అర్పించుకున్నాను అలాగనే మీరు ప్రేమగా నడుచుకున్నాను అంటే మీరు కూడా అట్లా ఉండాలా మీ జీవితం అట్లా త్యాగం చేసుకోవాలా మన ప్రభు ఏ రీతిగా మన కొరకు ఆయన బలిగా అర్పించుకున్నాడు తండ్రికి చూడండి ఆయన బలి అర్పణలాగా వచ్చింది కాబట్టి మన జీవితాలు కూడా ఇతరుల కొరకు మనం సంపూర్ణంగా మన జీవితాన్ని కూడా త్యాగం చేసుకోవాలంట ఆ రీతిగా అక్కడ చెప్తున్న ఆ రీతిగానే తను తాను దేవునికి అర్పణంగానే బలిగానే అర్పించుకోలేండు అలాగే అన్నప్పుడు ఆ రీతిగానే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి అట్లా మన ప్రేమ కలిగి నడుచుకోండా తండ్రి చెప్పిన చిత్తాన్ని కుమారుడు ఏ రీతిగా మన ప్రభు ఏ రీతిగా నిర్వర్తించిందో అట్లనే మనం కూడా అట్లా మనం ఏం చేయాలంట పరిమళ సువాసనలాగా మనం అనేకుల కొరకు మనం మన జీతాలు త్యాగం చేసుకోవాలా ఆయన జీతాన్ని మన త్యాగం చేసి ఆయన మరణించకపోతే మనకు రక్షణ లేదు మరి ముఖ్యంగా విశేషంగా మనకు బయలుపరిచింది మన ప్రభు కాబట్టి యాజకత్వంలో ఆయన మరణం ద్వారా ఎంతగా మనకి ఎన్నో మనం సాధారణంగా ఎంతకాలం మనం ప్రకటించింది ఏంటంటే యేసు ప్రభు ఎందుకు చనిపోయిందంటే మనకు రక్షణ ఇవ్వటానికి నిత్య జీవి ఇవ్వటానికి అని మనం చెప్పినాం ప్రకటించింది కానీ దేవుడు అక్కడి నుంచి ఇంకొక ముందుకు ఇంకో స్టెప్ దేవుడు ముందుకు తీసుకొచ్చింది ఏంటంటే ఆయన మరణం ద్వారా మనకి యాజకత్వం వచ్చింది ఆ శాసనం రాసిన వాడు మరణిస్తే కానీ అది చల్లదు కాబట్టి ఆయన మరణించాలి ఆయన మరణించకపోతే మనకి యాజకత్వం రాదన్నట్టు ఎబ్రిరాశన పత్రికలు చూస్తే ఎంత గోల్డ్గా ఉందో ఆయన ఎంతగా ఆయన మరణం ద్వారా ఏం జరిగిందన్నప్పుడు అక్కడుంది అసలైన సీక్రెట్ అని అంటు కాబట్టి మన ప్రభు ఎంత గొప్పవాడు కాబట్టి అలాంటి బిడలు అలాంటి దేవుని కలిగిన మనం కూడా అలాంటి గుణంగా కలిగి మనం ఉండాలా అనే విషయం ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి కాబట్టి మనం అర్పించుకోవాలి ఆ రీతిగానే ఆ ప్రేమగా నడుచుకోండి వీళ్ళు జాగత్వమే ఏ విధమైన అపవిత్రతే గాని లోభత్వే కానీ వీటి వేరే నన్ను ఇవన్నీ మనకి ఇవి మనకి తగినవి కావంట చూడండి ఇవన్నీ అందుకే మనకి చా ఇవన్నీ మనకి వెంటాడుతూ ఉంటాయి కదా కాబట్టి వీటన్నిటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలా ప్రతి దశలో మనం జాగ్రత్తగా ఉండాలా చూడండి లోబత్మే కానీ వీటి పేరెనెత్తకూడదు ఇదే పరిశుద్ధులకు తగినది కాబట్టి పరిశుద్ధంలో జీవించే వాళ్ళు ఇవన్నీ ఉండకూడదు ఇవన్నీ గుణంగా ఉండకూడదు కాబట్టి ఎందుకంటే ఈ లోకం అంతా ఉంది చూడండి కృతజ్ఞత వచ్చినమే మీరు ఉచ్చరింప వాళ్ళని మీరు బూతులైన పోకిలు మాట్లాడను నర నర సరస్వక్తులైన నువ్వు ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగవు చూడండి ఇవన్నీ మనకు తగవు కాబట్టి అందుకే ఆ రీతిగా ఉంటే ఖచ్చితంగా దేవుని ఉగ్రతం వాళ్ళ మీదకి కాబట్టి చూడండి మనం మనం సాధారణంగా మనం చూస్తూ ఉంటూ సేవజీతో ఉన్నప్పుడు జోక్స్ వేసుకుంటూ ఉంటారు ఏదోదో మాట్లాడుతూ ఉంటారు కానీ అవన్నీ మనకు తగవు ఎందుకంటే అవి అవి దుష్టుడు అది గుణగణాలు అవన్నీ కాబట్టి అందుకే మనం ప్రతి క్షణం ఇవన్నీ మనలో నోటించి రావద్దు ఆశీర్వచనమే రావాలి కానీ మనలో ఎలాంటిది కూడా రావద్దు ఎందుకంటే మన ప్రభు ప్రతి వాక్కు ఆయన వాక్యం మనం అంతా బయటకు వచ్చినాం ఆయన వాక్కు మనమంతా ఆయన వాక్యమే మనం ఆ వాక్యమే దేవుడు కాబట్టి ఆ వాక్యమే శరీరదారి లోకానికి వచ్చిండు కాబట్టి ఆ వాక్యం వల్ల మనకు దేవుడు బ్రతికింపజేసిండు ఆయన జీవం